స్టార్ట్ అయిందండి సరే అందరికీ ప్రైజ్ లాడ్ టీమ్స్ గ్రూప్ జాయిన్ అయినా మీ అందరికీ వందనాలు దేవుడికి అవకాశం ఇచ్చిన వందనాలు కాబట్టి స్టార్టింగ్ ప్లేయరు మాధుర్శి సరి చేస్తుంది పాట సురాజ్ బదర్ వాడతారు అందరికీ ప్రైజ్ లాడ్ మాధుర్శి ప్రిపేర్ చేయండి కన్నా అందరికీ ప్లేస్ పరిశుద్ర పరిశుద్ర పశుద్ర ప్రేమ నమ్మకం జీవ గల దేవ జీవాధిధిపత్య మీకు వేలాది కోట్ల అస్థతులు స్తోత్ర ప్రభా యోగ్యతలను మమ్మల్ని సజీవులు ఎక్కలో ఇగో తండ్రిని స్థితించి ఆరాధి చక్రపుడించిన ఎందుకంటే మీకు వేలాది కోటస్తువుతు ప్రభా ఎక్కడిద్దరు ముగ్గురు మీకు నామాన్ని కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటా ఉన్నాం ప్రభా మా మధ్య సంచరిస్తున్న మీకు వందనా లేదు ప్రభా ఇగో ఇక్కడ చిన్న మందిగా కూడి ఉన్నాం ప్రభా నీ ఆత్మకార్యం ఇక్కడ జరిపించిన ప్రభా మేము అనుభవించాలే ప్రభా ఇగో తండ్రి సురు పాఠానికి నామాన్ని మేము పరచుకోండి ప్రభా వాక్యంధర మాతో మాట్లాడిన ప్రభా ఇగో తండ్రి వాక్యం కాకుండా వాక్యం సరే జీవించే జీవితం మాకు అనుగ్రహించండి లేసు ప్రభా మా జీవితాలు ప్రభా మీకు ఇష్టాసారంగా ఉండాలి ప్రభా ఇగోతండి అటువంటి జీవితాలు మేము జీవించాలేసు ప్రభా మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధంగా జీవించే జీవితం అనుగ్రహించండి సుప్రభ ఇగోతండి సుప్రభ అలాగే తండ్రి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రభా ఇదిగోతండి ఏసో ప్రభావ ఎన్నో పనులు తలిసిపోయి ఉంటారు ప్రభా ఇదిగోదండి రిస్టోరేషన్ దచ్చింది ప్రభా ఇదిగోతండి పెనుగోలు చోవులు హృదయం దచ్చండి ఏసో ప్రభా ఇదిగోతండి ఏసో ప్రభా అందుకనే కాదు ప్రభా గత పది మాసాలు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనలు ఏసో ప్రభా ఈ మాసంలో మమ్మల్ని అడుగు పెట్టించినందుకు వందనాలి ప్రభా ఇదిగోతండి ఇదిగోతండి ముందున్న ఇదిగోతండి సంవత్సరంలో ఈ రెండు మాసాలుగా కాల్చి కాపాడండి ప్రభావ మీరు ఎక్కల చట్న భద్రపచండి ఏ వ్యాధి రోగులు తెగుళ్ళు ఏ ముట్టకుండా కాల్చి కాపాడండి మీరు ఎక్కల చట్న భద్రపచండి వేసే ఎవరైతే అనారోగ్యం పోతున్నారో వాళ్ళందరూ ముట్టండి తాకండి సంపూర్ణ హీలింగ్స్ చేయండి ప్రభా వసే ప్రభా ఆ మీరు పొందిన గాయల ద్వారా స్వస్థ ఉంది మీ ముట్టండి తాకండి లేపండి ప్రభా ఇదిగోతండి నీ వాకు జీవం వాకు ప్రభావ మీ వాకును పంపి బాగు చేయండి వేసే ప్రభా మీ సాక్షులు పెట్టుకోండి వేసు ప్రభావ ఎవరైతే ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉంటారు ప్రభావ వాళ్ళందరికీ రక్షణ అనుభవంలోకి రావాలి ప్రభా ఇదిగోతండి ప్రభ ఈ యొక్క ఆత్మ నశించిపోకూడదు ప్రభా ప్రతి ఒక్క ఆత్మ ప్రభ ఇగో తనని గుర్తెరగాలి ప్రభా ఇదిగో తండేసే ప్రభా ఇగో తన రక్షణ కూడా సహాయం తెచ్చుండేసి ప్రభా అలాగే తండ్రి వాళ్ళ కష్ట జీతాలను ఆశ్రయించండి ఫలింప చేయండిసే ప్రభ ప్రతి ఒక్కరు చేసే పరిచయం దీవించి ఆశీర్వదించండి ఇంకా కొత్త కొత్త ప్రదేశాలకు నడిపించండిసో ప్రభ ప్రతి చోట మీ సాక్షులు ఉండేట్టు సహాయం తెచ్చండి ప్రభావ మీ ఆత్మ నడిపింపు దయచండిసే ప్రభ ఆత్మ ఫలాలు దయచండి ప్రభా ఫలించాలి ప్రభా కృపాలతో నింపండి ప్రభా ఆత్మకారాలు జరిగించండి ప్రభా కొత్త కొత్త అనుభవంలోకి నడిపించండి సుప్రభ లోతైన మర్మాలను తెలియచేయండి సుప్రభ ఇదిగో తండ్రి ప్రభా అందుకని కాదు ప్రభా ఇగో తండ్రి ఏసే ప్రభా ప్రతి ఒక్క జీవితంలో అద్భుత ఆచరికాలు జరిగే ఎవరైతే ఏ అవసరంలో ఉన్న మాకు తెలియదు కానీ మీ సమస్య మీరు ఉన్నది ఎవరి ప్రతి ఒక్క అవసరం క్రీస్ చే మహిమశ తీర్చండి సో ప్రభా ఉన్న స్థితిలో ఏమైనా ప్రభా ఏ ఒక్క బిడ్డ ప్రభ అప్పు తీసుకునే వరకు కూడా అప్పు ఇచ్చే వారికి ఉంచండి ప్రభా ఎవరైతే ప్రభా ఇగో తన ఫైనాన్షియల్ న్షిల్ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేయండి ప్రభావతండి జ్ఞానం దేచండి ప్రభావ మీరు అక్కడ బహు సమీపంగా ఉంది ప్రభావ మమ్మల్ని మెసేజ్ సిద్ధపరిచి కృపణ అనుగ్రహించమని ప్రభా మీరే తోడన ప్రభావ ఇప్పుడు అదనంతరం మీరే ఆదినంత వరకు తోడన ప్రభావ ఇదిగోతండి ఏసు ప్రభావం ఉన్న సమయాన్ని అంతటి మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ మీరు కృపనే కోరుకుంటూ ఏసు క్రిస్తు నాలు అడిగిపడుకుంటున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అందరికీ కూడా ఉందామని చెప్పుకుంటున్నాము ముద్దలా స్వరాజ్ బదూర్ పాట వాడతారు స్వరాజ్ బహదూర్ ప్రైజ్ వాడు పాట వాడండి మీరు ఆయనకు ఆరాధ్యుడు ఎల్లప్పుడూ ఆయనను సిద్ధించాలి మనము నేను ఎల్లప్పుడు ఎహోవాను సన్నతించదని నేనెల్లప్పుడు యహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేను ఎల్లప్పుడు యహోవను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంత రాధనకుతల వంచితనకుల ఆరాధనాపలో చుటమానను ఆరాధనాపనుంచుటమానను స్తీంచుటమానలు కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా సితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా సితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తంది ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తంది ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తంది ప్రేమ నిత్యుడైన తంది అంత నా మంచికే తన చిత్తమునకు తలవంచితే తన చిత్తమున తలవంచితే వంచితే ఆరాధనా ఆపను స్తించుట మానను ఆరాధనాపను స్తించుట మానను స్తించుట మానను ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారి ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారికను మరుగైన ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఎహోవాయి చెను ఏహోవా తీసుకొనను ఎహోవాయిచ్చను ఏహోవా తీసుకొనను ఆయన నామమునకి శృతి కలుగుగాకా ఆయన నామమునకే శృతి కలుగుగాక అంతా నా మేలుకే అంతా తన చిత్తమునకు తల వంచితే స్థుతించుట మానను ఆరాధనాపను స్థుతించుట మానను సంకల్పాన పిలుపొంది నినే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించినకు సమస్తము సమకూడి మేలుకై జరుగును ఏసుని స్వారూప్యము నేను పొందాలని ఏసుని స్వారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై అనుమతించినాయి విలువైన సిలువకై అంతాన మేలుకే ఆరాధన ఏసుకే అంత వంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తకుతల వంచితే ఆరాధన ఆపను స్తించుటమానను ఆరాధన ఆపను శృతి చుట మానను స్తించుట మానను నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకుందును నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకుందును ప్రస్తుతము సమస్తము దుఃఖ ప్రస్తుతం సమస్త దుఃఖ కర మే అభ్యసించినీతి సమాధాన ఫల మే అభ్యసించినీతి సమాధాన మునకు తల వంచితే తన తల వంచితే ఆరాధన ఆపను స్త మానను ఆరాధనాపను స్తించుట మానను స్త మానను నేనెల్లప్పుడు ఏ హోవను సన్నుచించదన్ ఆయన కీర్తి నా నోట నుండున్ నేల్లప్పుడూ యహూబను సన్నుతించదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంత మేలుకే ఆరాధన యేసుకే అంత తన చిత్తమునకు తల వాంచితే తన చిత్తమునకు తల వాంచితే ధనా మరొకసారి మీ అందరికీ వందనాలు దేవుని కూడా వందనాలు చెప్పుకున్నాను అవకాశం కాబట్టి మన మధ్యలో బ్రదర్ మనకు వాక్యం ప్రకటన మొదటి అధ్యాయము ఐదో వచ్చినము ప్రకటన మొదటి అధ్యాయం ఐదో వచ్చటము ఎవరైనా చదివితే తీస్తే చదవండి సరే నేనే చదువుతాను నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబోధుడిగా లేచిన వాడును భూపతులకు ఆది అధిపతి అయిన కృపా సమాధానం మీకు కలుగునుగాక సరే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం రాజా పరశుద్ధుడ గొప్ప దేవ తండ్రి ఏసయ్య మాకు ఈ అవకాశం నీకు లెక్క నీకు వందనాలనైనా ఈ వాక్యేందరం మాతో మాట్లాడండి ప్రభా వచ్చిన ప్రతి దీవించి ఆశ్రయించండి తండ్రి అయినా ఏసయ్య మీ స్వరం విననీ మేమందరం వచ్చినాం దేవా ఏసు ప్రభా మాతో మీరు మాట్లాడండి దేవా వాళ్ళని కరిగించండి మీ కృపలో వాళ్ళందరినీ భద్రపరచుకోండి ఏసు ప్రభానికి ఎంతో వందనాలు ఇప్పటిదాకా ప్రభా ప్రభా ప్రార్థన ద్వారా మహిం పొందినం దేవా పాటల ద్వారా మహిం పొందినం ఏసు ఈ వాక్యం మాతో మాట్లాడండి దేవా మా జీవితాలను సరి తండ్రి మేము ప్రభా నయనాథ్ ప్రభా యుగ అంత మందు చివరి కాలంలో ఉన్న మెస్సు ప్రభానికి ఎంతో వంధనాలు అయినా ఈ వాక్యం ద్వారా నడిపించండి ఇస్తు ప్రభా ప్రతి బిడ్డ ప్రభా మీ వాక్యంలో నానబడి లాగునా సహాయం చేయండి దేవానికి ఎంతో వంధనాలు మీ సహాయం అవసరం ఉంది ఇస్తు మీ ఆత్మ నడిపింపు మాకు ఎంతో అవసరం ఉంది ఇస్తు మీ ఆత్మ నడిపింపు లేకపోతే మేము ఏమీ చేయలేం ఇస్తు ప్రభా ఈ లోకంలో మేము పరిశుద్ధంగా ఉండలేమిస్తు ప్రభా మీకు మాదిరిగా మేము ఉండలేం ఇస్తు ప్రభా నైనా ఎస్ ప్రేమను ప్రతి చోట మేము వెద ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క ప్రభా రెక్కల తీసుకొని రావాలా మీరు చూపించిన మా యొక్క ఆ యొక్క ప్రేమను దివా మేము కూడా చూపించాలా యశు నేనా నైనా మీ సహాయం మాకు దయచేయండి యశ ప్రభ నేనా తండ్రి నైనా ఈ వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలు సరి చేసి నైనా మీ సాక్షి బిడ్డగ ప్రభా మీ రాకడంతరం వరకు ప్రభా మేము పరిశుద్ధంగా ఉండాలా యశసు ప్రభా నైనా ఎటువంటి దాగు మచ్చు ఉండడానికి వీళ్ళేది యశు ప్రభా ప్రభా నీకు ఎంతో మీ నడిపింపు మాకు దయచేయమని యేసు తండ్రి ఆ మనం ఇక్కడ ప్రకటన గ్రంథాలు చూసుకున్నాము నమ్మకమైన సాక్షియు మృతులను నుండి ఆది సంబోధుడుగా లేచిన వాడును భూపత్తులకు అధిపతినైన ఏసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగు కాక అలా మన దేవుడు మన ప్రకటనలో మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నమ్మకమైన సాక్షి అంట మన దేవుడు ఏంటంటే నమ్మకమైన సాక్షి తర్వాత మృతుల నుండి ఆది సంబోధుడుగా లేచి యేసుప్రభు ఏంటంటే మృతుల నుండి ఫస్ట్ టైం ఏర లేచిరండి మన దేవుడైనా యేసుప్రభు కదా మూడు రోజు సమాధిని చేయించి లేచిన దేవుడు తర్వాత ఇంకా ముఖ్యమైన వచనం ఏంటంటే భూపతులకు అధిపతినైనా ఏసుక్రీస్తు నుండి అయినా ఎవరు భూపతులు అయితే ఈ యొక్క లోక రాజ్యాలలో ఉన్న భూపతులకు ఆయన అధిపతి ఉన్నాడంట కదా మన అందరి ఆయన ఇక్కడ లోకలున్న ప్రతి ఒక్క రాజ్యంకి ఎవరైతే రాజు ఉన్నాడో వాళ్ళందరికీ అయినా అధిపతిగా ఉన్నాడట అలాయ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే అందరు లోకంలోన్న ప్రతి రాజ్యానికి ఆయనే అధిపతి లుయ్యా కదా ఆయననే అధిపతిగా ఉన్నాడంట కింది వచ్చిన చూసుకుంటే మనం మనలను ప్రేమించి తన రక్తం వలన మన పాపములను విడిపించిన వానికి కదా మనలను ప్రేమించిండు ప్రేమించినందుకే నా రక్తాన్ని కార్చిండు కార్చి రక్తాన్ని కార్చినందుకే మనకు ఈ రోజు మనం రక్షణ పొందినము ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నాము కదా ఈ రోజు మనము ఆయన ఆయనను బట్టి మనకు సమాధానం ఉంది సంతోషం ఉంది ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనకు సమాధానం సంతోషం ఉంది మనము ఫ్రీగా ఉండగలుగుతున్నాము కదా ఆయన చేసిన మేలు ఆయన చేసిన త్యాగం ఏదైతే ఉందో ఈ లోకం కోసం చేసిన త్యాగం క్రిస్టియన్స్ కోసమే ఒకటి గుర్తి దేవుని బిడ్డల కోసమేని కాదు కదా లోకం అందా ఎంత మంది ఉన్నారో మనుషులు వాళ్ళందరికీ ఊపిలు వస్తున్నట్టు దేవుడే వాళ్ళందరి కోసం చేసిన త్యాగం ఇది పాపం నుండి మనం విడిపించడా మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగు కాక ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులు గాను ఆయన తారు కదా ఆయన కాల్చిన రక్తం ఆయన ఏదైతే కార్చిన రక్తం ద్వారానంట మనం పరిశుద్ధులంగా కదా దేవుని రాజ్యంగా మారినము కదా యాజకులుగా మారినాం చూడండి నేను ఏం చెప్పాలనుకున్నది అంటే మనం దేవుడు చేసిన ఏదైతే త్యాగం ఉందో అది ఇప్పుడు మనం మర్చుకొనికి వీలేదు మాయన రాక్రంతం వరకు ఎందుకంటే మనం ఉన్నాము చివరి కాలంలో ఉన్నాం ఈ కాలం కోసం అనేకులు చూసినారు కానీ లేకపోయినారు మనం ఈ టైంలో ఉన్నాం కదా దేవుడు పుట్ట కోసం చూసినారు కానీ వాళ్ళు ఆ టైం వరకు లేరు ఆ టైం వరకు ఉన్న వాళ్ళు కొంతమందే ఉన్నారు అడ కదా రెండు కుటుంబాలే మనం చూస్తాం రెండు కుటుంబాలు లేస్తే ఉన్నది కానీ ఈ రెండో రాకడ కోసం కూడా చూసేటోళ్ళు అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళకు ధన్యత దొరకలే మనకు దొరికింది ఆ ధన్యత మనం వెయిట్ చేస్తున్నామంట ఆయన కోసం చూడండి దేవుని ప్రేమ కోసం మనం మాట్లాడుకుంటే ఈ భక్తుడు మన యోహాన్ భక్తుడు వాళ్ళ పద్మాత్ దీపం పోయిన పోయినప్పుడు ఆయన చూస్తున్న దర్శనం చూడండి ఆయన చూస్తున్న దర్శనం ఎట్లుందంటే అదా ఇవన్నీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమి మాట్లాడుతున్నాడు అన్ని రాసుకో అని చూడండి ఆ యోహాన్ భక్తుడు చూస్తున్నాడు అదే దేవుడు మాట్లాడుతుండే ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రం ఆయన చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు అది కదా దేవుడు రాక్కడ కోసం వివరిస్తున్నాడు ఇక్కడ ఆయన మేఘారుడై వస్తున్నాడు కదా ప్రతి నేత్రం చూస్తాడు ఆయన మేఘారుడు అంటే మహిమతం కదా దేవుడు ఈ లోకంలోకి దిగి వస్తున్నాడు ప్రతి నేత్రం ఆయనని చూస్తాడంట ప్రతి లోకంలోన్న ప్రతి ఒక్కరు ఆయనని చూస్తారంట కదా ఆయనని ఇంకెవరు చూస్తారంట ఆయనను పొడిచిన వారును చూసేదరు అలా ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారంట ఏ స్పృహ పొడిచిన ఇప్పుడు ఉన్నారా ఇప్పుడు ఇప్పుడైతే వాళ్ళు లేరు కానీ ఎవరైతే ఉన్నారో ఆత్మీయంగా అయితే స్థిర ఆత్మీయంగా దేవుణ్ణి గ్రహించి ఎవరైతే కదా తప్పిపోయినరో వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి కదా పొడిచిన వాళ్ళని గారు తయారవుతున్నారు వాళ్ళు కూడా చూస్తారట దేవుని పొడిచిన వాళ్ళు దేవుడిని పొడిచిన వాళ్ళు కూడా చూసేదారు కదా భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు భూజనులందరూ ఆయనని చూచి చూడండి కదా భూజనులందరూ అంటే ఇంతి చెప్తలేరట మొత్తం భూజనులందరూ అంటే ఆ చివరి కాలంలో లక్షణం పొందే బిడ్డలు చాలా తక్కువ మంది అని చూపిస్తున్నాడు ఇక్కడ వాక్యం ద్వారా భూజనులు అందరూ కొట్టుకుంటా పరిగెత్తిపోతారట ఇక మనము విన్నాం ఈ వాక్యము భూజనులందరూ మన ప్రయాసం ఏంటంటే మనం ఈ దాంట్లో గుంపులో ఉండడానికి లేదు మనం కదా మనం ఆయనను చూసి రొమ్ము కొట్టుకునే గుంపులో మనం ఉండొద్దు ఆయనను చూసి కదా దేవుణ్ణి ఎదిరించి తండ్రి వస్తుండనగా మనము ఆయనను ఎదిరించి ఆయనతో మనకున్న ఆయా ఆ యొక్క ఏమంటారు ఆశ అనేదో ఆ తండ్రి వచ్చినప్పుడు అక్కడ చూపించుకోవాలి మనం కానీ మనం అందులో గుంపులో ఉండొద్దు మనం భూజనులంతా ముమ్ము పోదు అంట తర్వాత ఇంకా ఎనిమిదో వచ్చినంలో ఆల్ఫాయుమేగాయు వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండేవాడను నేనే చూడండి ఆయన అనంట ఆల్ఫా అంటే మొదటి వాడను కడపట్టి వాడు అని చెప్తున్నాడు అల్ఫాయు యు నేనే వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉండి వాడు నేనే ఆయన సర్వాధికారి అగు దేవుడకు ప్రభు సెలవిచ్చున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ క్లియర్ గా ఉంది ఇప్పుడు ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడుగు ప్రభు సెలవెచ్చు ఆయన మాట్లాడుతున్నాడు మనతో ఇప్పుడు కదా నేనే అల్ఫా నేనే ఒమేగా తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పదకొండవ వచనంలో నువ్వు చూచినది పుస్తకములో రాసి ఆ ఎఫెస్ స్పూర్ణ పెరుగమ తొయతార సార్దీసు విలదేపియా లవోదేపియా నువ్వు ఏడు సంఘములకు పంపుమని చెప్పుట వింటిని కదా ఉట్టి ఇప్పుడు ఆ యవహన్ భక్తుడు ఉట్టి స్వరం వింటున్నాడు ఆ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ యోహాన్ భక్తులు ఆయన ఉట్టి స్వరం వింటున్నాడు ఇంత ఇంకా చూడలే ఎనకైనా స్వరం వినిపిస్తుంది ఇప్పుడు పన్నెండో వర్షం చూడండి ఇది విన వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటి అని నేను చూ చూడ తిరిగి తిరిగి తిని ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఏందని చెప్పి ఆ బ్రదర్ ఆయన భక్తుడైన గారు ఆయన తిరిగి చూసినారంట చూస్తే తిరగగా ఏడు సువర్ణ దీప స్తంభముల సువర్ణ దీప ఆ స్తంభముల మధ్యను మనుష్య కుమారిని పోలిన ఒకరిని చూచితిని తిని చూడండి ఇందా క్లియర్ గా రాస్తుంది మనుష్య కుమారిని చూచితిని తిని అంటే ఏసు ప్రభుని చూస్తున్నాడు ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ములకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను చూడండి యోహాన్ భక్తుడు ఆయన ఏసు ప్రభుని చూస్తున్నాడు అడ పద్మాసు దీపంలో ఆయన డైరెక్ట్ గా చూస్తున్నాడు ఇంక ఎట్లుందంటే మళ్ళీ ఒకసారి అవుతాను ఆయన ఎట్లుండట మనుష్య కుమారుడు పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారము దట్టి కట్టుకొని ఉండెను ఆయన తల వెంట్రికలు ఆయన తలయు తల వెంట్రికలు తెల్లని ఉన్నిని పోలినవై మహిమంత ధవలము గల ఉండెను ఆయన నేత్రము అగ్ని జ్వాల వలె ఉండెను చూడండి ఆయన నేత్రం అగ్ని జ్వాల వలె ఉన్నాయంట ఆయన హెయిర్స్ అనేది ఉన్నిని ఓలి ఉన్నాయంట ఆయన పాదములు కొములు కొలమిలో పుటము వేయబడిన మెరు మెరుచుచున్న అపరంజితో సమానమై ఉండెను ఇవన్నీ చూస్తున్నాడు భక్తుడు చూడండి ఆయనకి ఇంత మంచి ధన్యత వచ్చింది కదా ఆయన మనసులో ఏముందేనో కదా దేవుడు ఆ రోజు ఆయొక్క మనిషిని ఆయన యొక్క ఆశని నెరవేర్చింది దేవుడు ఆయన ఆయన ప్రత్యక్ష పరుచుకున్నాడు ఒక మనిషికి ప్రత్యక్ష పరుచుకున్నాడండి ఆయన చూసి ఏమైనా అక్కడ కంఠస్వరం విండి జల చూడండి తర్వాత పదిహేడో వర్షంలో నేను ఆయనను చూడగా చచ్చిన వాళ్ళి ఆయన పాదముల యొద్ పడి తిని కదా యోహాన్ భక్తుడు చూడగానే దేవుని చూసి ఎవరు కూడా బతికి ఉండలేరు ఇక్కడ చూసాం మనం దేవుణ్ణి చూసి ఎవరు కూడా భక్తి ఉండలేదు దేవుణ్ణి ఎవరు చూడలేరు కానీ ఆ ధన్యత దేవుడు దేవుడైన ప్రభు ఏసు ప్రభు ఆ యోహాన్ భక్తునికి ఇచ్చిండండి ఆయన మొత్తం రాపించిండు ఏమేమి చూసినావు అన్ని రాయండి అన్ని రాసి ఇది మన కోసం జాగ్రత్త చూడండి ఆ భక్తుడు ఆ దేవుని దర్శనం దేవుని చూస్తుడు ముఖాముఖిగా కదా దేవుని చూడగానే ఆయన జీవం లేని వాళ్ళగా పడిపోయినట్ట ఒక మనిషి దేవుడి చూడగానే జీవం లేనిలాగా పడిపోయినాడట పాదములు యుద్ద పడి తిని చూడండి దేవుని ప్రేమ ఎట్లుందో చూడదాం ఆయన తన కుడి చేతి తిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము చూడండి తండ్రి ప్రేమ ఎట్లుందో చూస్తున్నాం మనం అంత మహిమ అంత మహిమ ఉన్నది అంత సింహాసనం ఉన్నది ఆయన కదా నిలువు టంగి ఉన్నది తర్వాత ఆయన ప్రతిదీ వివరించి ఆయన పాదంలో ఎట్లున్నాయో ఆయన ఎంట్రికలు ఎట్లున్నాయో ఆయన కళ్ళు ఎట్లున్నాయో ఆయన మాటలు ఎట్లున్నాయో ఆయన స్వరం ఎట్లుందో అంత గంభీరమునం దేవుడు చూడండి ఆయన ప్రేమ చూడండి ఇక్కడ ఎంత మంచిగా చూపిస్తుండే ప్రేమ యేసు ప్రభు చూడండి ఆయన ఒక సామాన్యమైన మనిషి మనలాగ ఒక మనిషి యవహాన్ భక్తుడు ఆయన చూసి అక్కడనే ఆయన ప్రాణం లేనిలాగా అయిపోయినాడట కదా ఆయన చూడగానే కదా నేను ఆయనని చూడగానే చచ్చిన ఆయన పాదముల యొద్ పడితిని తిని చూడండి ఆయనని చూడగానే ఎవరు కూడా బతకరు కానీ దేవుని కృప ఆయన మీద ఉన్నది ఆ కృప మనందరి మీద కూడా ఉంది కదా మనం కూడా దేవుని చూస్తాం మనం కూడా దేవుని తండ్రిని చూస్తాం కానీ ఎదురి ఎదురుతాం మనం ఎదురిస్తాం అంటే ఆయన వస్తుండగా మనం కూడా ఎదుర్కొంటాం విశుభ్రహని మన తండ్రి కదా మనం ఇన్ని సంవత్సరాల నుంచి మన ఆయన మన ఆశయం మన తండ్రిని మనం చేరాలా ఆయన దడ్డుకు మనం చేరాలా ఆయన పెళ్లి కుమార్తెలాగా మనం తయారు కావాల మా మనం తయారు కాకుండా అనేకులను కూడా సిద్ధపరచాలి మనం తయారు కావాలా అనేకులను మన కుటుంబం సిద్ధపరపరచాల మనకి ఇచ్చిన పని చూడండి ఆ వ్యవహాన్ భక్తులు ఆయన చనిపోయిన చచ్చిన పని వెళ్ళి పడిపోయినాడు దేవుడి ప్రేమ చూడండి అంత మహిమ దేవుడు ఆయన కుడి చేతి ఆ భక్తుని పట్టుకొని లేపుతున్నాడు మళ్ళీ చూడండి ఆ మాటల ఎంత ప్రేమ చూడండి ఇట్లా నేను భయపడకుము తండ్రి ఎప్పుడైనా సరే ఇదే మాట మాట్లాడతాడు నేనే మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను కదా మళ్ళీ మాట్లాడుతున్నాడు వాక్యం నేనే మొదటి వాడను కడపడి వాడను జీవించి వాడను మృతుడనై గాని ఇదిగో యుగ యుగములు కదా ఎవరి ముతుడైందండి యహో ఆ ముతుడైందా ఏసురు ముతుడైరా కదా మన ప్రభు అయినా ఏసు ప్రభు గారే కదా ఆయన మీ శిల్మ మీద మృతుడైన తర్వాత మూడు రోజు మళ్ళీ లేచినాడు మృతుడనై తిని కానీ ఇదిగో యుగ సజీవుడనై ఉన్నాను చూడండి ఆయన కోసం దేవుడు ఆయన సాక్షి చెప్పుకుంటున్నాడు అదా మనం చూసుకున్నాం కదా ఆయన నమ్మకమైన సాక్షి భూపతులకు అధిపతి అట రాజులకు రాజు అయిన ఎంత అన్ని రాజ్యాలన్నా అన్ని రాజ్యాలకు రాజున మరియు మరణము యొక్కయు పాతలం యొక్క తాలపు చెవిలు నా స్వాధీనంలో ఉన్నవి మనం మరణం యొక్కయు పాతలం యొక్కయు కదా అందన్నిటికన్నా బలమైన ఏది మరణం కానీ దాన్ని కూడా దేవుడు స్వాధీనంలో చేసుకున్నాడండి చూపిస్తున్నాడు వాక్యం ద్వారా ఏం చూపిస్తున్నాడంటే ఏసు ప్రభు తాది కూడా ఆయన స్వాధీనంలో ఉంది పాతలం చెవి మరణం యొక్క తాలపు చెవి దేవుడి స్వాధీనంలో ఉంది కదా మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఆయనకు సర్వం సాధ్యమే సర్వలోక సృష్టికర్త ఆయననే మనుషులను సృష్టించిన ఆయననే లోకాన్ని సృష్టించిన ఆయనే లోకం ప్రతి వస్తువుని సృష్టించిన ఆయనే భూలోకం ప్రతి రాజ్యాన్ని సృష్టించింది ఆయనే కదా ప్రతి ప్రతి ఉన్న సృష్టిలో యూనివర్స్ లో ఏవైతే ఉన్నాయో సృష్టించిన ఆయన కానీ ఆయన యొక్క ప్రేమ మనం వివరిస్తే ఆయన ఇంత తగ్గించుకున్నాడు మనం చూస్తున్నాం కదా ఆయన ఎంత తగ్గించుకోండి అంటే ఒక పశువుల పాకలో పుట్టినాడు మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించ ఆయన అందరి కోసం మన ప్రాణాన్ని అర్పించి ఆయన దేవునికి ఉన్న ఓపిక దేవునికి ఉన్న ప్రేమ కదా దేవుని కూడా జీవితం మనందరూ కూడా కలిగి ఉన్నారు ఆయన పిల్లలం కదా మనం ఆయన బిడ్డలం కదా ఆయన ఆత్మ పొందినం ఆయన రక్తం ద్వారా శుద్ధీకరింపబడింది మనం మన శ్రీరక్తంలో పాల్పొందిన వాళ్ళ ఆ యొక్క ప్రేమ ఆ యొక్క ఓపిక తగ్గింపు జీవితం మనకు కూడా చాలా అంటే చాలా అవసరం ఉంది దేవుడు చూడండి అంత మంచి దేవుడు యొక్క ప్రభావం అంతా ఉన్నా కానీ ఆయనని చేయి లేపుతున్నాడు ఆయన కుడి చేతితోని యవన్ భక్తుని పట్టి లేపుతుందంటే చూడండి దేవునికి మన పక్షం మన ఎంత ప్రేమ ఉంది మన పట్ల ఎంత ప్రేమ ఉంది యవాన్ పట్ల ఎంత ప్రేమ ఉంది మనుషులంటే దేవునికి ఎంత ప్రేమ అంటే ఆయన ఆయన స్వరం మనం వినాలని ఆయన ఒక ఆశ ఆయన యొక్క క్రియలను మనం పంచాటాల్చాలని ఆయనకు ఒక ఆశ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయండి దేవుడి యొక్క వాక్యము మనము ఎప్పుడు మర్చుకొని వీలేదు సర్వలోకానికి పోదాం సర్వ సృష్టికి సువార్థిస్తాం కానీ ముఖ్యమైనది ఏంటంటే మన దగ్గర మనం దేవుని ప్రేమ కలిగి ఉండాలి ఆయన ఇలాంటి ప్రేమ ఎవరు ఎవరి దగ్గర ఉంటుంది ఆయన బిడ్డలు తప్ప ఇంకెవరికి ఉంటదా ఈ లోకస్తుల దగ్గర ఉంటుంది ఆయన ప్రేమ ఈ లోకస్తు ఎవరి దగ్గర ప్రేమ ఉండదండి ఈ లోకస్తులు స్వార్థపూరితమై ఉంటారు ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళకి దేవుని ప్రేమ తెరవదు అలా వాళ్ళకి పరిశుద్ధాత్మ నడిపింపు లేదు కానీ మనకుంది పరిశుధాత్మ నడిపింపు మనం జీవితాలను మనం పరీక్షించుకుందాం మన లోపల పరిశుధాత్మ నడిపింపు మనం అలాంటి ప్రేమ కలిగి ఉన్నామ్మా చూడండి ఆ వ్యవహాన్ భక్తుని చేయి పట్టుకొని లేపాల్సిన అవసరం లేదు కదా దేవుడికి కానీ ఆయన సింహాసనం దిగి వచ్చి కదా ఆయన పట్టుకొని చేయి పట్టి దేవుడికి మనం పట్ల ఎంత ప్రేమ ఉంటుందో ఇది మీరు గమనించాల ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదివినాం విన్నాం కానీ ఆయన చేసిన ఆయన చూపించిన ప్రేమను మనం ప్రతి ఒక్కరికి చూపించాలి ఆ దేవుడు తలుచుకుంటే ఆయనని ఒక ఇషా ఇస్తేనే దూతలు ఉంటారు కదా వాళ్ళ కండు ఆ లెక్కలతో కప్పు ఉంటారు కానీ దేవుడు వచ్చి లేపుతున్నాడు వ్యూహాన్ని దీన్ని బట్టే మనం చూసుకుందాం మీద కూడా ప్రేమ చూపించు సమాధి నుంచి బయటికి వచ్చినా కూడా మళ్ళీ ప్రేమ చూపిస్తుంది పిల్ల మీద కొట్టిరు శిక్షించిరని కానీ ఏం చెప్తున్నాడు ఆడ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించండి అంటాడు ఎంత ఓపిక ఉంది దేవుని పక్షం దేవుని దగ్గర ఎంత ప్రేమ ఉంది అలాంటి ప్రేమ మన దగ్గర కూడా ఉండాలా ఎందుకంటే మనం చివరి గడియలున్నాం మనకి ప్రవచన వాక్యాలన్నీ ఈజీగా అర్థమవుతున్నాయి మనం ధన్యులం మనం వింటున్నాం కదా మనం ప్రవచన వాక్యాలన్నీ వింటున్నాం అర్థం చేసుకుంటున్నాం అంటే వాక్యం చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది వాచనం వాచనాలన్నీ మనం అర్థం చేసుకుంటాం అంటే మనం ధన్యులం చూడండి అంత మంచి ధన్యత దేవుడు ఇచ్చినప్పుడు మనం ఆయనకు పోలిన పోలిన మాదిరిగా మనం ఉండాలి మన లోపల దేవుని ప్రేమ లేకపోతే మనం ఏమీ చేయలేం మన లోపల దేవుని యొక్క లాంటి తగ్గింపు లేకపోతే దేవుని లాంటి ఓపికలు మన లోపల లేకపోతే చూడండి మనం ఆయన బిడ్డలుగా ఉండలేదు కదా దుష్టుడు ఏం చేస్తాడంటే చూడండి దుష్టుడు ఎవరెనుకున్నాడు మన వెనుకనే ఎప్పుడు ఉండడు ట్వంటీ అవర్స్ మనల్ని చూస్తుంటాడు మనల్ని ఎప్పుడు దేవుని యొక్క పరిశోధన నుంచి తప్పించుకోవాలి తప్పించాలా ఎప్పుడు మనల్ని పాపంలో పడని పడ పడేటట్లు చూసుకోవాలనే చూస్తుంటాడండి వాడు వాడు ఏం చేస్తుందంటే ఏదో రకంగా మనల్ని పాపంలో పడని చూస్తుంటాడు వాని యొక్క ప్లాన్స్ ఏదో మనం గుర్తుపట్టాల చూడండి దేవుని నడిపి మన అందరి మీద ఉంది దేవుని ఆత్మ మన అందరి మీద ఉంది మనం గుర్తుపట్టాలా వాడు ఏం చేస్తుండే దుష్టుడు మనల్ని ఎట్లా పడాలని చూస్తున్న దృష్టిని మనం గ్రహించాల దేవుని ఆత్మ సహాయం మనకు ఉంటుంది లేకపోతే అనుకో దేవుని ఆత్మ సహాయం లేకపోతే గ్రహించలేమో మనం పాపంలో పడిపోతాం మనం పాపం తర్వాత కదా మనం ఇంత సేవ చేసింది కూడా అందుకోసమే మనల్ని మనం పరీక్షించుకున్నాం మనం పాపంలో పడకుండా ఆ దేవుని యొక్క ప్రేమ మనం మనుషుల మీద చూపిద్దాం అదా మనకు దుష్టుడు ఏ రకంగా పడాలని చూస్తున్నాడో వాన్ ప్లాంట్స్ మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు క్యుక్తితోని కాడు అదా మోసం చేసి ప్లాన్స్ మన మీద కూడా రిపీట్ చేస్తాడు మన లోపల కోపం అనేది ఉండదు మన లోపల తగ్గింపు జీవితం మనకు చాలా ముఖ్యమైనది తగ్గింపు ప్రేమ సమాధానం దీర్ఘశాంతము దయాలుత్వము ఇవన్నీ ఆత్మ ఫలాలు మనం అందరం కంపల్సరీ కలిగి ఉండాలి దేవుని ప్రేమ మనం చూపించకపోతే ఎవరు కూడా రక్షణ పొందరు దేవుని ప్రేమ మనం చూపించకపోతే తగ్గింపు జీవితం మనం చూపించకపోతే మన వాక్యం ఫలించదు కదా ఎదుటివానికి మనం ఎట్లా చూపిస్తుంది దేవుని ప్రేమ వాళ్ళని భరించాలా మనం వాళ్ళని సహించాల వాళ్ళని సహించాలా ఒక పరిస్థితి ఎట్లు వస్తుంది అంటే వాళ్ళు ఎంత చెప్పినా వినరు అయినా కానీ మనం సహించాలి వాళ్ళని సహించకపోతే వాళ్ళని రక్షణ మార్గం నడిపించలే వాళ్ళ మరించకపోతే వాళ్ళని మనం రక్షణ మార్గం వాళ్ళు చెప్పిన మాట మనం కోపికతో వినకపోతే మనం వాళ్ళని మనం తీర్మానించుకుందే అందరి రక్షణ తీసుకురానికి మనం తీర్మానించుకున్న అందరినీ రక్షణ తీనికి వాళ్ళు తీర్మానించుకున్నప్పుడు మన లోపల దేవుని లాంటి ప్రేమ కంపల్సరీ ఉన్నారు మనం వాక్యలు కూడా వేసుకుంటాం ప్రేమ లేని వాణిమైతే ఎంత ఎంత ఉన్నా కానీ విడదాను ప్రేమ తగ్గింపు జీవితం దయాలుత్వం ఇవన్నీ మనకు ఎట్లాంటి ఆయుధాలు లాంటివి అనమాట కవచం లాంటిది ఇవి మనం కంపల్సరీ మన మనసులో ఇవన్నీ భద్రపరుచుకుని ఉన్నది ఇప్పుడు దీన్ని విడిచి మనం ప్రతి విషయంలో ప్రతి చోట తగ్గింపు జీవితం అనేది ఇవాళ రేపు తగ్గించుకోవాలి తనకు తాను తగ్గించుకున్న వాడు తెప్పింపవాడు అంట వాక్యం చెప్తుంది కదా తగ్గించుకోవాలి మనం తగ్గింపు లేకపోతే మాత్రం ఏం చేయలేం దేవుని చిత్తం నెరవేర్చలేం మనం దేవుని బిడ్డమైనప్పుడు ఆ సైతం మనల్ని రెచ్చగొడుతుంది మన లోపల కోపాన్ని తీసుకొస్తుంది మన లోపల ద్వేషాన్ని తీసుకొస్తుంది అప్పుడు మనం గ్రహించాల మన లోపల మన కోపం వచ్చింది అనుకోండి మనం ఆ కోపాన్ని మనం చూపించాలి నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంట మన కోపం ఏదైతే ఉందో దేవుని యొక్క ఏ విధంగా చిత్తం ఉందో అది నెరవేరాలంట మన కోపం కదా మనం చిత్తం నెరవేర్చనీకున్నాం మన లోపల దేవుని ప్రేమ ఉండాలా చూస్తున్నాం యోన్ భక్తుడు చూడగానే చచ్చిన వాళ్ళు ఎవరు దేవుని ఎవరు చూడలేరు ఆయన చూసిండు మా రోజు ఎందుకంటే దేవుని చిత్తం అది దేవుడు ఆయన చేయబట్టి లేపుతున్నాడు కదా ఎందుకు దేవుని యొక్క ప్రేమ ఆడ చూపిస్తుడు అడు గడుగున దేవుడు ప్రతి విషయంలో ఆయన ప్రేమను చూపిస్తాడు కదా మనం ఆయన బిడ్డలం మనం కూడా ప్రతి విషయంలో ఆయన ప్రేమను చూపించాలి ప్రేమను చూపించకపోతే కదా మనం ఆయన బిడ్డలం కా మన లోపల ప్రేమ చూపించకుండా వాడు అడ్డంకపరిచినప్పుడు మనం గ్రహించాల మనం ఏం చేస్తున్నామా ప్రతి విషయంలో మనము కదా నిందారహితంగా ఉండాలి మనం విషయంలో డాగు మచ్చ ఇట్లాంటి ఒక్క డాట్ కూడా లేకుండా మన జీవితాలు మనం పరిశుద్ధంగా పెట్టుకుందాం ఉన్నాయి సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి ఎరుకులు ఇబ్బందులు ఉంటాయి కానీ మన జీవితాలను మనము పరిశుద్ధంగా దేవునికి మాదిరిగా మనం ఉందాం దేవుని యొక్క ప్రేమ ఎందుకంటే ఆయన విడదమే ఉన్నాము ఆయన ప్రేమ చూపించిన ప్రేమ మన ద్వారా కూడా ఇప్పుడు ఈ లోకంలో మనం చూపించాలి మనకు తగ్గింపు జీవితం అనేది చాలా ముఖ్యమైనది దేవుడి బిడ్డలకు తగ్గింపు జీవితం లేకపోతే మనము చేయలేము దేవుని యొక్క ఏదో చిత్తమైందో మనము చూపించలేము చేయలేం మన లోపల ఆయన ప్రేమ ఉండాలని మనం ప్రార్థన చేయాలి ఆయన లాంటి మనసు మనం కావాలంటే మనం ప్రార్థన చేయాలి మనకు మనకు ఏదైతే బలహీనత ఉంటుందో ఆ బలహీనతలో దేవుడు మనకు శక్తి చేయాలని ప్రార్థన చేయాలి దేవుడు రాజులకు రాజంట సర్వాధికారి అనే దేవుడు ఇక్కడ ఇంకో వాక్యం మనం చూసుకుందాం రెండో దినవృత్తాంతములు ఇరవై అధ్యాయండి రెండో దినవృత్తాంతములు ఇరవై అధ్యాయము మూడో వచనం అండి అందుకు యహోషపాతు భయపడి యహో యుద్ధ మొదటి వచనం ఇది అయిన తర్వాత మోయాబీలు అమేన్యులు అమేనీయులలో కొందరు దండెత్తి యహోషపాత ఎదికి వచ్చి ఇప్పుడు యహోషపాతు అనే ఒక రాజు ఉన్నాడు ద్వితీయ పశాఖ చూస్తున్నాము కదా దేవుని బిడ్డ కదా ముగ్గురు దేశాలు ఒక్కడు కాదు రెండు కాదు మూడు మూడు దేశాలు దండెత్తి యోషపాత మీదకి వచ్చిరంట మూడవ వచ్చిన చూస్తే అందుకు యోషపాతు భయపడి చూసిన ఆయన కూడా మనిషి కదా ఏం చేసిండంట ఆయన భయపడిందంట యోషపాతు భయపడి యహోవా యుద్ధ విచారించుటకు మనసు నిలుపుకొని యూధా ఎంతట ఉపవాస దినమును ఆచరించవలేనని చాటింపగా చూడండి మూడు దేశాల మంది యుద్ధానికి వస్తున్నప్పుడు చూడండి అది నాకు ఆ చిన్న దేశం చిన్న దేశము వాళ్ళు ఉన్నారు ముగ్గురు దేశాలు వాళ్ళ విస్తారమైన సైన్యం అంట వాళ్ళ సైన్యం ఎంత ఉందండి విస్తారమైన సైన్యం ఆ మూడు దేశాలు కలిసి యోషపాతి మీదకి ఒక్కడి మీదకి వస్తున్నారు చూడండి దేవుని కార్యం నిందాక మేము చూసుకున్నాం ఆయన రాజులకు రాజు అధిపతులకు అధిపతి భూలోకంలో ఉన్న ప్రతి అధిపతికి ప్రతి రాజుకి రాజు అంట మూడు దేశాలు కలిసి దేవుని బిడ్డల మీదకి వస్తున్నారు దేవుడి మిడ్డల్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని ఆశ్రయిస్తున్నాడు ఇప్పుడు చూడండి కదా దేవుని కదా ఉపవాస దినం సాటించినట్టా యూదో వారు యహోవా వలన సహాయం వేడుకున్నటకై కూడుకొని ఆ రోజు ఉపవాసం చిన్నరేని పెద్దలేని ఎత్తులం వాళ్ళ ఉపవాసం ఎంత కఠినం ఉంటుంది చిన్న పిల్లలేని పెద్దలేని వాళ్ళ పశువులకేంది ఆంద ఉపవాసం కూడుకొని యహోవా యుద్ధ విచారం చూడకు యూధా పట్టణం నుండి జలు వచ్చిరి కదా ఈ మాట వినగానే ఆ జనుల మధ్య గుండె పగిలిపోయిందా లేదు వాళ్ళ మీరికి శత్రులు వస్తున్న కానీ ఎట్లుంటుంది చాలా ఒక దేశం వస్తుందంటే సిద్ధపడొచ్చు వాళ్ళని ఎదిరించొచ్చు ఒకటిగా రెండుగా ముగ్గురు మూడు దేశాలు కలిసి అంటే చూడండి ఆ దుష్ వాళ్ళ శత్రుత్వం ఎట్లుంది ముగ్గురు మూడు దేశాలు కలిసి ఒక్క రాజ్యం మీదకి వస్తున్నాడు ఒక్కటి కాదు రెండు కాదు మూడు దేశాలు ఆ గుండె పగిలిపోవాలి అక్కడ ఉన్న వాళ్ళకి రాజే భయపడ్డాడంట కదా భయపడినా ఒక మంచి పని ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి వచ్చింది అదే ఆశ్రయం అని ఫస్ట్ తెలుసుకున్నాడు ఎరుగు పొరుగు రాజ్యాలి పోలే సహాయం కోసం ఆయన కదా ఏ రాజ్యాం కోసం పోలే ఎవరి ఫ్రెండ్స్ కోసం పోలే ఎవరికి వాళ్ళ సైన్యం కోసం పోలే కదా వాళ్ళ బలకం కోసమైనా వాళ్ళ సైన్యం కోసమైనా దేనికోసం పోలే కదా ఆయన ఫస్ట్ పని ఏం చేసిండు దేవుని దగ్గర ముఖాలుంగిండు కదా ఉపవాస దినం ప్రకటించి ఉపవాస దినం ప్రకటించి వాళ్ళ లోపల భయం ఉంది ప్రార్థన అయిన ఆరు వచ్చార్థన చేస్తుండండి మా పితరుల దేవా యహోవా నీవు ఆకాశ దేవుడవై ఉన్నావు అన్య జనుల రాజ్యములను ఏలువాడము నీవే చూడండి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఆకర్షం దేవుడన్నావు అన్య జనుల రాజ్యం ఏలువాడవు నీవు బహుబలము గలవాడవు పరాక్రమము గలవాడవు నీ ఎదురించుటూ కేవలికి నీ చాలదు నిజంగా దేవుడు ఎదిరించుటకు ఎవరికైనా బలం ఉంటుందా ఎవ్వరికి ఉండదండి బాహుబలం గలవ ఏ వ్యక్తి ఏ సైన్యమైనా ఎవరైనా సరే ఆయన ఎదిరించలేరు ఎవరు కూడా ఆయన ఎదిరించలేరు అటువంటి దేవుడు వాళ్ళకి అండగా ఉన్నాడు ఆయన ప్రార్థన చూసుకుంటే చూడండి ఎట్లుందో ప్రార్థన హృదయంలో ఆయన ప్రార్థన వస్తుంది దేవునికి ప్రార్థన చేస్తున్నాడు నువ్వు బాహుబలం గలవాడు అందరికీ నీ జనులైనా ఇజ్రాయెల్లో ఎదుట నుండి ఈ దేశ కాపురస్తు తోలువేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతిని సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే చూడండి అబ్రాహము స్నేహితుడు అంటున్నాడు దేవుడు స్నేహితులు ఎవరు ఉండగలుగుతారా కానీ ఒక బిరుదు దేవుని స్నేహితుడు అంటే అబ్రాహాం మన అబ్రాహంకి స్నేహితుడు దేవుడు స్నేహితుడిగా ఉన్నాడంటే అబ్రాహ్ము సంతతికి శాశ్వతంగా ఇచ్చినట్టే ఇజ్రాయల్ రాజ్యాన్ని ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు యాభై సంవత్సరాలు కాదు శాశ్వతంగా మీది మీకే శాశ్వతంగా ఇచ్చినవు వారు అందులో నివాసించి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరుగైన మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుటను నిలోబడి మా శ్రమల నీకు మొరపెట్ట పెట్టిన ఎడలా నీవు ఆలకించి మమ్మల్ని రక్షించిద్దామని అనుక్కొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలం కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టిదను కదా చూడండి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పన్నెండవ మా దేవా నీవు వారికి తీర్పు తీర్చువా మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో చూడండి వాళ్ళ లోపల భయం ఎట్లుందో ఆ మా మీదికి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు చూడ రాజు ఎంత తగ్గించుకుంటున్నాడైనా మన శక్తి చాలదు నాకు శక్తి లేదు నాతో ఏది కాదు అలా దేవా నువ్వే చేయాల నాకు శక్తి చాలదు ఏమి చేయుటకు మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను కదా ఏమి చేయాలో అర్థమైతే అంత వాళ్ళను ఎదిరించే శక్తి మా దగ్గర లేదు ఏ కదా నీవే దిక్కు మాకు ఇక ఇంకా వేరే ఎవ్వరు లేరు దివాసపాధితో మనం నేర్చుకుందాం ఆయన కంప్లీట్లీ దేవుని మీద డిపెండ్ అయిపోతున్నాడు ఆయన ఎవ్వరు మనుషుల సహాయం అడుగుతలేడు ఎదుగు పెరుగు రాజ్యాలను అడుగుతలేడు ఒకటి ముగ్గురు దేశాలు మూడు దేశాలు ఒకటేసారి వచ్చినప్పుడు వాళ్ళు ఎదిరించగలుగుతారా ఈ సైన్యం వాళ్ళ సైన్యం కలిసిన అనుకోండి వీళ్ళు మా అంటే పది పది నిమిషాల ఓడగొట్టేస్తారు వాళ్ళు చూడడానికి వాళ్ళు ఫిజికల్ గా చూడడానికి జనాలు మూడు దేశాలు ఉన్నాయి అంటే మూడు సైన్యాలు ఉన్నాయి మూడు దేశాల సైన్యాలు ఉన్నాయి కదా విస్తారమైన సైన్యం ఉంది అది కానీ వీళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వీళ్ళ పక్షంలో దేవుడు ఉన్నాడని వీళ్ళకి తెలుసు ఆయన ప్రార్థన ఎంత మంచి ప్రార్థన చూడండి తగ్గించుకున్నాడు కదా తగ్గించుకున్నాడు పూర్తిగా దేవుని మీద డిపెండ్ కంప్లీట్లీ దేవుని మీద డిపెండ్ నాకు వేరే నొద్దు నువ్వే దిక్కు మాకు మనం కూడా మన ప్రార్థన కూడా ఏదే రకంగా ఉండాలి నువ్వే దిక్కు మనకు ఇంకా వేరే దిక్కే లేదు ఏ మనుషులు కూడా మనకు సహాయం చేయలేరు ఏ రాజ్యం కూడా మనకు సహాయం చేయలేరు ఏ రాజులు కూడా మనకు సహాయం చేయలేరు ఎటువంటి లీడర్స్ కూడా మనకు సహాయం చేయలేరు దేవుడు తప్పితే దేవుడు తప్ప మనకి ఎవరు చేయలేరు ఆయన చెప్తున్నాడు నేను అధిపతులకు అధిపతి రాజులకు రాజు అని చెప్తున్నాడు మనకు దేవుడు ఉన్నాడు మన పక్షంలో అందుకోసం మనం ఎటువంటి మనకు ఇలాంటి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వస్తాయి వస్తున్నాయి మనం భరిస్తున్నాం కానీ దేవుడే దిక్కున్నది మూడు రాజ్యాలు ఒకటేసారి వచ్చినా కానీ కదా దేవుడి మీద నమ్మకం చూద్దాం కింద దేవుడు పదకొండవ వర్షంలో అప్పుడు మతాన్యకు పుట్టిన ఎహియేలు కుమారుడైన బెనన్యా జననమైన జకర్యా కుమారుడను ఆసాపు సంతతి లేవిడు యహాజీ ఏలు సమాజంలో ఉండెను ఏవో ఆత్మ అతడి రాగా అతడిలాగా ప్రకటించెను చూడండి దేవుడు ఆయన ప్రార్థన విన్నాడండి చూడండి ఆయన ఉపాస ప్రార్థన విన్నాడు ఆయన ఏదైతే ప్రార్థన చేసిండో చూడండి ఆయన హృదయాంతరంగం నుంచి వచ్చిన ప్రార్థన ఆయన విన్నాడు చూస్తున్నాడు చూడు దేవుడు ప్రతి విషయంలో కదా వాళ్ళ గొప్ప విజయ విజయ ప్రతి ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వబోతుండే దేవుడు అది లుయ్యా కదా అప్పుడే దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు ఎంతసేపు చేసి ఉండొచ్చు వాళ్ళ ప్రార్థన కానీ నమ్మకమైన ప్రార్థన హృదయాంతరంగం నుంచి వచ్చిన ప్రార్థన బలమైన ప్రార్థన అలాంటి ప్రార్థనకు దేవుడు ఇమ్మీడియట్లీ ఆన్సర్ ఇస్తున్నాడు ఆయన ఎటువంటి అనుమానం లేకుండా ప్రార్థన చేస్తున్నాడు ఏ ఆయన ఉన్న భయాన్ని మొత్తాన్ని ఆ ఉన్న ఫస్ట్ సెషన్ మొత్తాన్ని ఆ ప్రాధంలో ఇప్పించాడు అనకా గ్యారంటీ నమ్మకం దేవుడు మనకు విజయం ఇస్తాడని ముగ్గుడు మూడు దేశాల ఒకటేసారి పైన వచ్చినా కానీ భయపడతాడు యహోషపాతు ఎందుకు యహోషపాతు తెలుసు రాజులకు రాజు ఆయన ఏం దేవుడు మాట్లాడుతున్నాడు యూదో వారులారా యోషలము కాపురస్తుల్లారా యహోషపాతు రాజా మీరందరూ ఆలకించుడి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నిహోవాసొచ్చినది ఏమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకూడి కదా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకూడి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు కదా ఈ గొప్ప సైన్యమును చూసి మీరు భయపడొద్దు ఈ గొప్ప సైన్యం చూసి భయపడొద్దు వాళ్ళు ఉన్నారు గొప్ప సైన్యం ఉన్నారు కానీ మన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఒక్కసారి మనుషులు మనుషులు కదా ఎవరైనా సరే చూడగానే ఒకలాంటి భయం స్టార్ట్ అయిపోతుంది ఒకలాంటి భయం స్టార్ట్ అయిపోతుంది ఆ భయంలో ఏం చేస్తారంటే దేవుని ఆశ్రయించడం మానేసి ఇతరుల మీద డిపెండ్ అయి ఉంటారు కానీ యోషపాత్ మాత్రం ఆ భయాన్ని అధిగమించి ఆ భయాన్ని జయించి ప్రార్థన ద్వారా జయించండి భయాన్ని ఆ టైంలో ఆయనకి కదా ఎగువ తప్ప ఇంకా వేరే దారికి అనిపించలేదు దేవుడు బిడ్డాలంటే ఇట్లుండాలి మనం ఏదో తప్ప వేరే ఏ మార్గం అనిపించలేనండి ఏ పొరుగు రాజ్యం పోదామా ఎవరి సహాయం పడదామా లేదు ప్రార్థన చేద్దాం కదా మనది కూడా సమస్య కుటుంబ సహితంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి గొప్ప విజయం ఇస్తాడు మన మనం కూడా ఇప్పుడు మనకు కూడా మన లోప మన దగ్గర కూడా ఉన్న సమస్యలు బాధలు ఉన్నాయి విపరీతమైన ఉన్నది సోదరులు ఉన్నాయి కదా మనం అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడి గొప్ప విజయము ఆనాడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇస్తాడు సైన్యం గొప్ప సైన్యం మీది భయపడకుడి జడియకుడి ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును మనం భయపడొద్దు జడియద్దు ఆ యుద్ధం చేసేది దేవుడేనంట జరిగించును రేపు వారి మీదికి పోగుడి చెప్తున్నాడు ఓపెన్ చెప్పేస్తుంది దేవుడు మీరు కొన్ని వారు జీజను ఎక్కడు మార్గంలో వచ్చేదరు మీరు ఏరే ఏడు వేలు అరణ్యమునో వాగు దగ్గర వారిని కనుగొందురు చెప్తుండండి జీవం గల దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇస్తున్నాడట మీరు పొండి ఈ యుద్ధంలో యుద్ధం మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు దేవుడే కార్యం చేస్తాడ నిమిత్తము లేదు దేవుడు అలా ప్రార్థన ఆలకించు ఆ ప్రార్థనకు జీవుడు జవాబు ఇస్తున్నాడు ఇప్పుడు మీరు పొండి భయపడద్దు జడియదు ఎంత మంచి మాట్లాదు భయపడొద్దు జడియద్దు యుద్ధానికి పోట్లాడవలసిన నిమిత్తం లేదు యూద వారులారా ఏర్శల్యం వారులారా మీ యుద్ధ పంతులు తీర్చి నిలవడు మీతో కూడా నున్న దయచేయు రక్షణ మీరు చూచేదరు కదా ఆ రోజు ఆ దేశం అద్భుతమైన కార్యం చేస్తుంది ఆ రోజు అక్కడ ఉన్న ప్రజలు సైన్యం అందరూ యొక్క దేవుని యొక్క కార్యం చూసారు చూడండి యహోషపాతు కేవలం ఆ యహుషపాతు ప్రార్థన యహుశపాతు అలా రాజ్యాన్ని కదా ఆ టైంలో ఉపవాస ప్రార్థన చేపించినాడు దానికి రిజల్ట్ ఇవన్నీ ఆ టైంలో ఆయన ఆ ప్రార్థం దేవుని మీద డిపెండ్ అయినాడు దేవుని ఆధారపడినాడు దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు మీరు భయపడవద్దు మీరు ఉట్టి నిలవడానికి భయపడకూడి జడియకుడి మళ్ళొకసారి చెప్తున్నాం రేపు వారి మీదికి పోగుడి యోవ మీతో కూడా ఉండును చూడండి మూడు దేశాల మీద దేవుడు గొప్ప అప్పుడు యహపాతో సాష్టాంగ నమస్కారం చేసి యూదో వారు ఏడుషలేము కాపుస్తులు యహవ సన్నిధన నమస్కారం చేశారు అలాగే దేవునికి నమస్కారం చేశారట తర్వాత కాతీయుల చందనం వారును చందనం వారును లేవియుల నిలబడి గొప్ప శబ్దముతో ఇజ్రాయల్ దేవుడి యహవాను స్థుతించి ఆ టైంలా వీళ్ళందరూ కలిసి యహోవాను స్థుతించి కంట ఆ టైంలా చూడండి శత్రువు వాళ్ళని చుట్టూ ఉన్నాడు ఏ టైంలా ఏమైతే తెలియదు కానీ వాళ్ళు దేవుడి మీద డిపెండ్ అయ్యారు దేవుడు ఆన్సర్ కూడా ఇచ్చేసింది వాళ్ళ లోపల ఎట్టు ధైర్యం వచ్చేసింది ఆయన స్తుస్తున్నాడు జీవం గల దేవుడు వాళ్ళ మద్దని వాళ్ళు గ్రహించినారు ఆ దేవుడు విజయం ఇస్తని వాళ్ళు గ్రహించినారు వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక నమ్మకం వచ్చేసింది దేవుని మీద ఒక్క టైంలా ఆ ముగ్గురు రాజులు ముగ్గురు మూడు సైన్యాలు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తున్న వీళ్ళ మీద పడుతున్నగానే ఒక టైంలా యువషపాతూ భయపడినడు కానీ చూడండి వీళ్ళు ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ భయం అనేది లేదు దేవునికి సాగిలపడి నమస్కరించి అలా దేవుని స్థుతిస్తున్న సంతోషిస్తు దేవుని యొక్క స్థుతి ఆరాధన అలా చేసినప్పుడు దేవుని సన్నిధి దిగిందడ దిగినా కథలు అంతటా వారు ఉదయాన్నే లేచి ఆ తేకోవ అరణ్యంలో ఇరవచనంలో తేకోవ అరణ్యముకు పోయి వారు పోగుచుండగా యువశపాత నిలబడి యువత వారులారా ఈశ్వర్యం నా మాట విడి మీ దేవుడి యోవాన్ని నమ్ముకుని అప్పుడు మీరు స్థిరపరచబడు ఆయన ప్రవక్తలను నమ్ముకొని అప్పుడు మీరు కృత కృతజ్ఞులు లగుదరని చెప్పాను మనం చూస్తాం కదా ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు వీళ్ళు దేవుళ్ళు తీసుకుంటూ పోతున్నారు అక్కడ ఏం జరిగిందంటే మరియు ఇరవై వచనంలో మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యహోవాను సృతించుటకు గాయకులను నేర్పర్చి వారు పరిశుద్ధ అలంకారము ధరించుకొని సైన్యము ముందు నడుచుటూ యహోవాను కృపా నిరంతరం ఉండును ఆయనను స్థుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించను చూడండి ఆయన స్థుతించుకుంటూ యుద్ధానికి పోతున్నారు పాడ పాడకుంటూ వారు పాడు పాడుటకును స్థుతించుటకు మొదలు పెట్టగా యహోవా వారి మీదకి వచ్చి అమోనీయుల అమోన్యుల మీదను మోయాబి మీదను చెయ్యను మన్యము మీదను మాటుగాలను పెట్టను కనుక వారు హత్తులైరి చూస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళే కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళే అక్కడనే చూడండి దేవుడు ఏదైతే వాగ్దానం చేసిండో దేవుడు ఏవైతే చెప్పిండో మాట అది దేవుడు అక్కడ నెరవేర్చి చూసుకుంటే కదా ఇది చూడడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది వినడానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా మన దేవుడు అంత ఆశ్చర్యకరుడు ఆయన ఆయన చేసే కార్యాలు ఎవరు కూడా వివరించలేరు కానీ ఆయన బిడ్డలైనా ఆయన ఎప్పుడైనా ఎట్లైనా రక్షించుకుంటాడు ఏ పరిస్థితులైనా ఆయన బిడ్డలనైనా చెయ్యిపోదాడు ఆయన బిడ్డలను మురితే కన్ను పాపను ముట్టినట్టు మనం ఏంటంటే ఆ యోషపాత లాగా ఆయన మీద డిపెండ్ ఉండాలి యోషపాతులాగా ఆయన స్తుతించడం నేర్చుకోవాలా యోషపాత లాగా ఆరాధించడం నేర్చుకోవాలా ఆ యూధ ప్రజలందరూ ఏసలేమి ప్రజలందరూ ఆయన స్థుతించినారు ఆరాధించిన ఆ ఆ దేవుడు మాట్లాడిన మాటను బట్టి వాళ్ళు ఆ యుద్ధానికి బయలుదేరారు ఆయన చెప్పిన మాట దేవుడు నెరవేర్చండి మీరు యుద్ధ పంతులుగా ఉండండి కానీ యుద్ధం చేసేది నేను వీళ్ళెవ్వరు కూడా ఒక్కరు కూడా కదా యుద్ధం చేయడం అంటే ఆ రోజులలో ఎంతో ఖర్చుతో కూడినట్టు ఇన్ని లక్షల ఖర్చులతో తెలియదు కదా ఆ టైంలో వాళ్ళు యుద్ధం చేయకుండానే ఆ శత్రుల మీద గొప్ప విజయం చూసినారు ఆ శత్రువులంతా అంత గొప్ప సైన్యం గొప్ప సైన్యం వల్ల వాళ్ళ చుట్టుముట్టి ఉన్నా కానీ ఆ టైంలో వాళ్ళు గొప్ప విజయవాడా చూసారు చూడండి మనం కూడా చిన్న గొప్పగా ఉన్నాం మన చుట్టుముట్టు కూడా గొప్ప సైన్యం కానీ ఆ రోజు ఉన్న దేవుడు మన మధ్యలో కూడా ఉన్నాడు మన దేవుడు మనకు ఎప్పుడు విజయం ఇస్తారు కానీ మనం ఆయన స్వరం వినాలా మన ఆత్మ ద్వారా నడిపింపబడాలా మనం పెళ్లి కుమార్తె తయారు కావాలి మనం అందరి ప్రయాసం అంతా పెళ్లి కుమార్తెలాగా తయారు కానికే పెళ్లికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు పెళ్లికి పిలుబడి ఉన్న వాళ్ళు అనేకలు ఉంటారు కానీ పెళ్లి కుమార్తె ఒకటే ఉంటుంది పెళ్లి కొడుకు ఒకడే మన ప్రయాసం అందరి ప్రయాసం ఏముంది పెళ్లి కుమార్తెలాగా కావాలి మనం దేవుడి మీద డిపెండ్ అవుదాం మన మన దగ్గర ఉన్న ఏ మన లోపాలు ఉన్నాయో మన మన బలహీనతలు ఎక్కడున్నాయో దేవుడు మనకి చూపిస్తాడు ఆ బలహీనతల మీద మనం విజయం పొందుదాం ఎందుకంటే మనం దేవుని రాక చాలా సమీపం మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుని యొక్క రాజ్యాన్ని అంతా విస్తరింపజేయగలుగుతాం మనం పరిశుద్ధంగా ఉంటేనే కదా దేవుడు మనతో మాట్లాడతాం మన లోపల డాగు మచ్చ ఉంటే దేవుడు మనతో మాట్లాడతారా ఆయనకు పోలిగా మనం ఉంటేనే ఆయన మనతో మాట్లాడతారు మన తండ్రి ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనం చూస్తున్నాం స్లో వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు క్షమించండి ఆ టైంలో కూడా దేవుడు తలుచుకుంటే ఆ టైంలోనే అందరినీ శ్లాష్ చేయొచ్చు కానీ దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు ఆ యోగాన్ భక్తుడిని చేయి బట్టి లేపిన అంత అంత గంభీరంగా ఉన్న దేవుడు వచ్చి ఒక వ్యక్తి చేయి పట్టుకొని ఆయనకి మనం అంటే ఎంత ప్రేమ మీరు ఆ వాక్యం ద్వారా గ్రహించగలుగుతారు మన దగ్గర అలాంటి ప్రేమ పెట్టుకుందాం మనం మనం మనం మనం ప్రేమను చూపిస్తేనే ప్రతి ఒక్కరు మనం తగ్గింపు జీవితం కలిగి ఉంటేనే దేవుడు మన పక్షంలో కార్యం జరిగిస్తుంది యోషపాత ప్రార్థనతో నేర్చుకున్నాం ఇంత తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు భారం మొత్తం ఎగువ మీద వెళ్తున్నాడు ఆ సైన్యం గెలుచుడు వీళ్ళతో సాధ్యం కాదు కానీ దేవునికి సర్వం సాధ్యమని చూపించినాడు వీళ్ళు ఊరికే ఉన్నారు కదా తర్వాత వాళ్ళకు విపరీతమైన దొరికినాడు హిందీ వర్షంలో చూసుకుంటే కదా ఇరవై మూడు అమోనీయులను ఓయాబీలను మన్యము ొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి వారు షెయ్యులు కాపురస్తుల కడముట్టించిన తర్వాత తమను ఒకరినొకరు చంపుకొనటం మొదలుపెట్టిరి ఇరవై నాలుగో వచ్చిన వారు అనే మందు దగ్గర కాపరుల దగ్గర దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేరబడి ఉండి ఒక్కడు ఒక్కడును తప్పించుకునలేదు ఒక్కరు కూడా తప్పించుకోలేదంటూ అతని జనుల వారు వారి వస్త్రములను దోచుకున్నటకు దగ్గరకు గా ఆ శవల దగ్గర విస్తారమైన ధనము ప్రశస్తమైన నగలును కనబడెను వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపో కలిగిన కలిగినంత కంటే కొనుకోగలిగిన దానికంటే ఎక్కువగా కూర్చుకొనిది కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూల్చుకున్నటకు మూడు దినములు పట్టిది మూడు దినాల వరకు ఆ సొమ్ము తీసుకొని పట్టిందంట చూడండి మన తన బిడ్డలకు తన దేవుడు తన మీద ఆధారపడిన బిడ్డలకు విస్తారమైన ధనాన్ని ఇస్తుంది గొప్ప విజయం కదా దేవుడు చూడండి ఎప్పుడైనా సరే ఆయన చేసిన ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు మనం ఆయన బిడ్డలో ఆయన మాట వినాల మన పద్ధతి మన యొక్క ఆయన మాట వినాలి ఆయన మీద ఆధారపడి ఉండాలి ఆయనకు మాదిరిగా మనం నడుచుకోవాలి ఆయనకు మాదిరిగా మనం నడుచుకోకపోతే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి మన లోపల ఉన్న బలహీనతలను ఆ దృష్టిని కూడా తెలుసు వాడిని కూడా తెలుసు మనల్ని ఎక్కడ పడేయాలని వాడు కూడా ఏం చేస్తాడంటే ఆ యొక్క ప్రదేశాన్ని దాన్ని ఎంచుకుంటాడు ఎంచుకొని మనం ఎట్లా పడేయాలి సునాయాసంగా పడేస్తున్నాడు కానీ ఈ రోజు మనం తెలుసుకున్న మన బలహీన లేదు మన బలహీనలకు దేవుడు గొప్ప విజయం ఇయ్యాల దాంట్లో మనకు శక్తి ఇవ్వాల యోషపాతం చూస్తున్నాం యోహన్ భక్తులతో చూస్తున్నాం వ్యవహాన్ భక్తులు ఆయన చూడ కానీ ఆయన ప్రేమను బట్టి మళ్ళీ కదా ఆయన లేపినాడు మరి వాక్యాలన్నీ ఆయనని రాసినాడు మనం ఇవన్నీ చదవాలుతున్నామంటే ఆ భక్తులు ఆ యోహాన్ గారు రాసిన వాక్యాన్ని మనం చదవగలుగుతున్నాం ఆ రోజు ఆ దర్శనం చూపించి మన కోసం దేవుని వంటి రాేవుని కలిగిన ప్రేమ దేవుని కలిగిన తగ్గింపు జీవితం దేవుని యొక్క ఆత్మ నడిపించాలని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం రజా పర్శుద్ధుడ గొప్ప దేవ దాంట్ నాడు యోష తోడు నోత్సయ నైనా ప్రభా యోహాన్ భక్తుని ప్రభా మీరు ఎంతో ప్రేమించినారు ఎస్ ప్రభా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా అదే రకంగా ప్రేమిస్తున్నారు ఇసు ప్రభా మమ్మల్ని అందరూ రక్షించుకున్న ఇసు ప్రభా మీకు వందనాలైన ఆ ప్రేమను మేము మేము కూడా ఇతరుల పట్ల చూపించాలా దేవా ఈ లోకంలో ఎవరికి ప్రభా తగ్గింపు జీవితం లేదు ఇస్తు ప్రభా ఈ లోకంలో ఎవరికి ప్రేమ అనేది లేదేస్తాయా స్వాతంత్రం కూరి ఇసు ప్రభా అలాంటి జీవితం మాకు ఉద్దు ఇస్తు ప్రభా మాకు మాలో ఉన్న ప్రభా తండ్రి వేస్తాయా ఏవైతే ప్రభా బలహీనతలు ఉన్నాయో మాకు చూపించండి మేమందరం బలం పొందుకోవాలా ఇస్తు ప్రభా కంప్లీట్ గా ప్రభా ప్రభా ప్రభా వందనాలైనా సర్వాన్ని ప్రభా మీ విధంగా ఆధారపడి ఉండాలా ఎస్ ప్రభా మేము ప్రభా ఏ మనుషుల సహాయం ఏం తండ్రి నీ సహాయం కోసం మేము పని పెట్టుకుంటూ తండ్రి నేను ఆ ప్రభా ఏ వాక్యం నడిపించిన నీకు వందినాను ప్రభా వచ్చిన ప్రతి విద్యను దీవించి ఆశ్రయించి వాక్యం ప్రభా నీ కట్టి దయచేసి మా జీవితాలని వాక్యాన్ని నెరవేర్చమని ఏ సిగ్ తండ్రి ఆమె మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేయను వచ్చిన మనందరికీ లోకంలోని సకల పక్షితులకు సదాకాలం తోడని నడిపించదు కాదు ఆ మెయిన్ ప్రైజ్లాడు అన్న అందరికీ ప్రైజ్లాడు అందరి